దీనికి దానికి ఏం కనెక్షన్ లేదు కాని మనస్సు విషయంలో కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలు అంతర్భాగాలుగా ఉన్నాయి అంటే మనస్సు ఎలా చెబుతూ ఉంటే ఇవి అలా ఉన్నాయి వీటిని తెలుసుకుంటూ ఉంది ప్రాణం తెలుసుకోవడం లేదు కనుక ఇది మనోమయ కోశం మమాహం మమా అహం ఇతి वस्तु वेरी इंपारटंट मनोमय मन नमाह ममा आहमी वस्तु वेरी इंपारटे इंतरूम निद्रबोवा प्राण ना बहु गाड़ निद्र तर राज सिंहासन लेगाड़ की अक्षय वाड़ पात्र ఇద్దరు ఒక్కటే సమానం సమానాధికారణ్యం నిద్రలో ఇద్దరూ ఎందుకని సకలం విలీనే మేలుకున్నాడనుకో వాడికి అంతఃపురము వీడికి మూలం తరోహో అర్థమవుతుంది ఇప్పుడు కనుక మమ అహం అహం నేను మమ నాది వస్తు వికల్ప హేతుహో వెరీ ఇంపార్టెంట్ ప్లీజ్ వస్తు వికల్ప హేతు వస్తు వికల్పం అంటే ఆ వస్తువు ఈ వస్తువు కాదు ఈ వస్తువు ఆ వస్తువు కాదు ఇక్కడ అనేకమైనటువంటి విషయాలున్నాయి అనేకమైనటువంటి వస్తువులున్నాయి అనేకమైనటువంటి వ్యక్తులున్నారు చాలా మంది వ్యక్తులున్నారు ఈ చాలా మంది వ్యక్తుల్లో ఇది నాది ఇది నేను ఇలా మాట్లాడుతూ ఉండేది మనస్సు వస్తు వికల్పహేతో ఈ వస్తువు నాదండి నువ్వు ఎందుకెత్తుకున్నావు ఈ వస్తువుని అనేది ప్రాణం కాదు మనసు కాబట్టి వస్తువులు చాలా ఉండినా ఆ వస్తువుని ఈ వస్తువు నాది ఈ వస్తువు నాది కాదు ఆ వ్యక్తి నాకు సంబంధించిన వ్యక్తి ఈ వస్తువు వ్యక్తి నాకు సంబంధించిన వ్యక్తి కాదు ఆ ఇల్లు నాది ఈ ఇల్లు నాది కాదు ఆ వాహనం నాది ఈ వాహనం నాది కాదు అని ఏదైతే ఈ వస్తు వికల్ప హేతు దీనికి కారణం అవుతూ ఉందో ఇది మనోమయ కోసం అందువల్లనే ఇది నా దేహం అంటాం ఇది నా కుర్చీ ఎందుకు కూర్చున్నావా దాంట్లో ఇది నా కుర్చీ అండి మమబుద్ది ఇది నా మరి అది అది నాది కాదు అది నాది కాదు ఇది నాది అనేది నిర్ణయం చేసేది ఎవరు ఇట్లా విభజిస్తూ ఉండేది నా ఆరోగ్యం ఇప్పుడు బాగుందండి నా ఆరోగ్యం బాగలేదు కనుక ఒకప్పుడు నా ఆరోగ్యం బాగుంది ఇప్పుడు నా ఆరోగ్యం బాగలేదు అని పరిస్థితిని కూడా ఆయన చేసి వాటిని నిర్ణయించేటువంటిది మనసు అయింది ఇది నా చొక్క ఇది నా చొక్క కాదు ఇది నా గడియారం ఇది నా గడియారం కాదు ఆయన ఏదైతే చెబుతూ ఉందో అది కాని ఇంతవరకు చూసినటువంటి రెండు కోశాల్లో అటు అన్నమయ్య కోశంలో గాని ప్రాణమయ కోశంలో గాని ఈ అహం మీకు ఎక్కడన్నా కనిపించిందే మమా అహం అనేటువంటిది కనిపించింది ఎక్కడన్నా దేహం చెప్పిందే ఇది నాదని లేదు చెప్పలేదు శవమ చెప్పలేదు నిద్రపోయేటప్పుడు చెప్పలేదు కాబట్టి ఇది నాది ఆయన దేహం మాట్లాడడం లేదు దేహమే గనక ఇది నాది మాట్లాడేటట్లయితే ఖననం చేయలేం లుగురు వచ్చేటప్పుడు తంతది ఎత్తుకొని బోనిస్తుందా కాల్స్ దానికి కావాలంటే మీరు నలుగురు కలిపి అంటే నన్ను మాత్రం ఎత్తుకుపోతే ఒప్పుకోండి కాబట్టి పాపం ఇది నాధి అనే అందువల్ల అది నిస్సహాయం చేసి పడిపోయింది హెల్ప్లెస్ గా మనం ఎత్తుకుపోతే తగలబెట్టేస్తాను మనకిష్టం లేకపోయినా సరే రాక్షసు అయినా సరే మేలుకోనుంటే పగలబెట్టలే వాడు పోయిన తర్వాత అంత గొప్పవాళ్ళం మనం కాబట్టి వాడు పోయిన తర్వాత నిస్సహాయంగా హెల్ప్లెస్ గా పడిన తీసుకున్నాం కాబట్టి దేహంలో నేననేటువంటిది కనిపించడం లేదు అట్లాగే ప్రాణం నిద్రపోయేటప్పుడు ప్రాణం నడుస్తూ ఉందే గాని ఇది నాది అనడం లేదు అందుకని చోరాది బాధం జం కాబట్టి వాడు ఎత్తుకొని పోతా ఉంటే ప్రాణం ఉంది కానీ చెప్పున్నలే ఆగవా ఎంత కష్టపడి సంపాదించాను నా మూట ఎక్కడికి ఎత్తుకొని పోతున్నావు నువ్వు ఆగో అని చెప్పు కానీ చెప్పలేకపోయింది పాపం కనుక అహం బుద్ది నేను అనేది ఎక్కడొస్తా ఉంది ఈ అన్నమయ కోశంలో మనకు కనిపించలేదు మనోమయ కోసంలో కనపడుతూ ఉంది గాని అన్నమయంలో గాని కనిపించలేదు ఇక్కడే కనపడుతూ పైగా ఈ మనోమయం ఏదైతే ఉందో ఇక్కడ మమాహమితి వస్తు వికల్పహేతు అంతేకాకుండా స్వప్నం కూడా ఇదే తయారు చేస్తూ ఉంది వెరీ ఇంపార్టెంట్ స్వప్నాన్ని కూడా ప్రాణం కాదు స్వప్నం నడిచేటప్పుడు మనసు ఉంది ప్రాణం ఉంది ఇంద్రియాలు లేకపోవచ్చు దేహం పడి ఉండొచ్చు కలగనేటప్పుడు దేహం అలా ఓకే ఇంద్రియాలు ఉన్నాయి ఇంద్రియాలు ఆ ఇంద్రియాలు కాదు కళ్ళలో ఎవరైతే చూస్తూ ఉన్నాడో ఈ కన్నుతో చూచేది వేరే కన్ను కలలో ఉండేటువంటి కన్ను స్వప్నగతమైనటువంటి చట్టు కాబట్టి ఈ ఇంద్రియాలు అక్కడ లేవు ఈ దేహం అక్కడ లేదు కానీ ప్రాణం మాత్రం ఉంది ప్రాణం మాత్రం ఉంది అర్థమవుతుంది కాని స్వప్నం కన్నప్పుడు మనస్తోనే చూస్తున్నాడు కానీ ప్రాణం కాదు ప్రాణం నడుస్తుందంటే దీనికి తెలియడం లేదు అందువల్ల మనోమయ కోసం అనడం అదే మనోమయం నా శ్రోతృమయం లేకపోతే శ్రోతృమయం అనొచ్చు ఇంద్రియాలు కానీ ఇంద్రియాలు అక్కడ లేవు मनसे तैयार अंत मनोमय वस्तु विकल हेतु ममाहमति अब काने वस्तु इकटे जरूत स्वप्ना मनोमय ప్రాణమయహర్ అన్నమయూడా అన్నమయం ప్రాణమయం రెండు కూడాను తేన మనోమయన పూర్ణహ కాబట్టి ఇక్కడ ఏదైనా జరిగినా కూడా మనసు తెలుస్తుంది మనసు తెలుసుకుంటూ ఉంది కడుపు నొప్పి అయితే మనసుకు తెలుస్తుంది సమస్తం మనసుకు తెలుస్తూ ఉంది కాబట్టి తెలుసుకునేటువంటిది వేత్తి జనాతి ఏదైతే తెలుసుకుంటూ ఉందో ఇది మనసై ఉంది ఇది తేన యేష పూర్ణహ అంతా నిండి ఉంది గనకనే తెలుసుకోగలుగుతుంది గాని లేకపోతే తెలుసుకునేందుకు అవకాశం లేదు కాబట్టి ఇది మనోమయ తేనేష పూర్ణహ సవ పురుష విధయేవ చూడండి పూర్వంలాగా ఇప్పుడు దీన్ని అన్వయించుకుంటూ పోవాలి అందువల్ల తస్య పురుష విధతాం అన్వయం పురుష విధహ అన్వయం చేసుకుంటూ పోవాలి ఏమని ఇంతకుముందు మొట్టమొదట మనం పక్షిని గురించి చెప్పినప్పుడు పక్షి దృష్టాంతంలో ఈ శరీరము చూచారా మనకు శిరస్సున్నది దానికి శిరస్సున్నది ఓకే అర్థమైపోయింది కాబట్టి దక్షిణపక్ష ఉత్తరపక్ష మధ్యభాగం పుచ్చం ఇదింత అర్థమైంది రూపం ఉంది గనక ఇది అన్నమయం దగ్గర అదే ప్రాణమయం దగ్గరకు వచ్చేటప్పుడు రూపం లేదు లేకపోయినా కూడాను ఆ పంచవాయువులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అన్వయం చేసుకుని పురుషాకారంలో తెలుసుకున్నాం అట్లాగే ఇక్కడ మనోమయం దగ్గరకు వచ్చేటప్పటికి కూడాను అదే విధంగా అన్వయం కార్లేషన్ అట్లాగే జరగాలి తేన యేష పూర్ణ సవాయష పురుష తస్య పురుష విధతాం అన్వయం పురుష ఇది అన్వయం పురుష విధ ఎట్లాగూ తస్యురేవ శిరహ చూడండి శరస్సు దక్షిణపక్షం ఉత్తరపక్షం చెప్పండి ఆత్మ మధ్యభాగం పుచ్చం ప్రతిష్ట కదా కాబట్టి ఇక్కడ యజుస్సు యజుర్వేదం తస్యురేవ శార్టెంట్ అది వృత్తివ్యాప్తి తస్యురేవ శరహ రుక్ దక్షిణ పక్ష ఋగ్వేదం ఏదైతే ఉందో అది కుడిరెక్క కుడి సాోత్తర సామేదం ఏదైతే ఉందో అది ఎడమ చెయ్యి ఉత్తర పక్ష ఆదేశ ఆత్మ మధ్య భాగం ఏదైతే ఉందో అది ఆత్మ ఆదేశాను అధర్వ అంగిరసపుచ్చం ప్రతిష్ట అంటే అంగిరస మహర్షి అధర్వ చెప్పడం వల్ల అధర్వంగిరస పుచ్చం ప్రతిష్ట అధర్వ వేదం ఏదైతే ఉందో ఇది పుచ్చం ప్రతిష్టాగం క్లియర్ తదప్యేష శ్లోక ఈ విషయాన్ని ఉత్తర మంత్రేణ వచ్చ్యతి శ్లోక అంటే మంత్ర ఇక్కడ ఎందువల్లంటే వేదములో శ్లోకాలుండవు వేదంలో ఉండేవి మంత్రాలు లేకపోతే ఆ వాక్యాలు అవితే బ్రాహ్మణ వాక్యాలు మంత్రేణా వాక్యేనా అంతేగాని శ్లోకేనా కాదు కాబట్టి ఇక్కడ శ్లోకం అనేప్పుడు మనం అర్థం చేసుకోవాలి తదప్యేష శ్లోకో భవతి ఉత్తర శ్లోకేనా వక్ష్యతి భవతి అక్కడ చెప్పబడుతూ అంటే ఉత్తర మంత్రేణా వక్ష్యతి రాబోయేటువంటి మంత్రంలో ఈ విషయం చెప్పబడుతూ సరే ఓకే యశస్సు శిరస్సు తమాషా ఎప్పుడైతే మనసు వచ్చిందో మమాహమితి ప్లీజ్ బాగా అర్థం చేసుకోది నేను మమాహం వస్తు వికల్ప హేతు కదా కాబట్టి నేను నాది అనేటువంటిది ఆలోచన వృత్తి వృత్తి ఎక్కడ నడుస్తూ మనసులో నడుస్తుంది ఈ మనసులో నడిచేటువంటి వృత్తి ఏదో ఆంతర్యంలో ఏదైతే నడుస్తూ ఉందో చెప్పేటప్పుడు అదే చెప్పాలన్నా ఇంకో రకం అదే ఇది తర్వాత దాన్ని కూడా ఎథోవచ కనెక్షన్ మనసులో ఏదైతే ఉందో అది గనక వాక్ దగ్గరకు వచ్చి మారిపోయింది అనుకోండి పరిస్థితి మారిపోద్ది మనసులో రజ్జు ఉంది పాము చూశాడు అనుకోండి నేత్రం దగ్గరకు వచ్చేటప్పటికి మారింది అని అర్థం పిల్లవాడిని పిలిచి ఏయ్ కుర్చీ తీసుకోనరా అని చెప్పాలనుకోని ఏ వెళ్ళి పడుకో కుర్చీ తీసుకోనరా అనేది వృత్తి వాచా వచ్చేటప్పటికి పొడుకో ఇట్లా చాలా మంది కూడా మాట్లాడుతూ ఉంటారు ఆ తర్వాత జరుతాడు నేను ఒకటి చెప్తాను ఓడి చెప్పాను వాడు అంటే నువ్వు చెప్పింది ఇదే అని తయారేనా చెప్పానండి నువ్వు అది అనుకోనుంటావు చెప్పావు ఇది కొంపల్లో క్లియర్ గా కనపడతా ఉంటాయి ఇది కాబట్టి ఏదైతే మన మనసులో ఉందో అదే చెప్పగలిగి ఉండాలి ఈ విధంగా శబ్ద విశేషంగా ఏదైతే తెలుస్తూ ఉందో అది వృత్తి విశేషానికి సంబంధించి ఉండడం ఏదైతే ఉందో దాన్ని యశస్సు అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే శబ్ద విశేష రూపమైనటువంటి మనోవృత్తి మనోవృత్తి విశేషం ప్లీజ్ ఇప్పుడు శబ్ద విశేషం ఉంది నేను ఏదైతే పలుకుతూ ఉన్నానో ఇది శబ్ద విశేషం కాబట్టి ఇది శబ్ద విశేష రూపంగా ఏదైతే ఉందో ఇది మనోవృత్తి విశేషంగా ఉండాలి ఆ విధంగా ఉండడం అనేటువంటిది యజుశబ్దం చేత చెప్పబడుతుంది అంటే ఏదైతే పలుకుతూ ఉన్నాడో అది మనసులో ఉంది ఏదైతే చూస్తూ ఉన్నాడో అది మనసులో ఉంది ఏదైతే వింటూ ఉన్నాడో అది మనసులో ఉంది కాబట్టి మనసులో ఉండేటువంటి వృత్తి శబ్దాది విషయాల ద్వారా వ్యక్తీకరింపబడేది రెండు ఒకటే అయినప్పుడు దాన్ని యజస్సు అంటారు కాబట్టి మనసు దగ్గరకు వచ్చేటప్పటికి ఇది కేవలం వస్తు వికల్ప హేతు గనక అటు మనసులో వృత్తి ఉంది ఇది ఇంద్రియాల ద్వారా వ్యక్తమవుతుంది ఈ రెండు ఒకే కోణంలో నడవడం ఏదైతే ఉందో దీన్ని యజస్సు అంటారు గనక ఇది పైగా ఇవన్నీ కూడా కార్యక్రమాల కోసం కార్యక్రమాల్లో ఉత్కృష్టమైనటువంటిది యజ్ఞయాగాదులు కదా కాబట్టి యజ్ఞ యాగాదుల్లో మనం ఉచ్చరించేటువంటి మంత్రాల్లో ఎక్కువ భాగం యజుర్వేదంలో అది శుక్ల కావచ్చు కృష్ణ కావచ్చు ఇప్పుడు మనం అధ్యయనం చేసేది ఏ వేదం యజుర్వేదమేనా శిర అదే ప్రధానమైనటువంటిది కాబట్టి యజురేవ శిరహ్వేదం ఏదైతే ఉందో అది దక్షిణ పక్ష సామవేదం ఉత్తర పక్ష ప్లీజ్ ఆదేశ ఆత్మ ఆదేశ విధి విధి వాటిని గ్రహించే పద్ధతి విధి బోధనా విధి అంటున్నాను చూచారా ఈ గ్రహించే పద్ధతి మనకేదైతే సంప్రదాయంలో వచ్చిందో ఇది ఇదే ఆత్మ ఇదే మధ్యభాగం అధర్వణ వేదం పుచ్చం ప్రతిష్ట ఇది మనోమయ కోశం అర్థమవుతుంది కాబట్టి దీంట్లోనే నేను నాది అనేటువంటివి కదులుతూ ఉన్నాయి అయితే ఈ మనోమయ కోశం ఏదైతే ఉందో ఇదేనండి ఆత్మ ఎందుకని అన్యంతర ఆత్మ మనోమయ ఇంతవరకు అన్నమయ కోశం నువ్వు ఆత్మ తర్వాత అన్యొంతర ఆత్మ ప్రాణమయ నువ్వు ప్రాణము ప్రాణమేవ ఆత్మ ఇప్పుడు అన్యొంతర ఆత్మ మనోమయహ కాబట్టి మనోమయాత్మ ను మనస్సు సైకాలజీ ఇక్కడికి వచ్చింది ఇంతవరకు అనాటం ఇప్పుడు సైకాలజీ వచ్చి ఒక్కొక్క బ్రాంచ్ పోతా అర్థం విషయం చెప్పాలంటే లౌకికంగా మనం ఏవైతే తెలుసుకుంటూ ఉన్నామో అదంతా పోయింది అని ఆట మిగిలినాటి మిగిలిపోయింది మొట్టమొదట తర్వాత ఇది పోతా ఉంది ఇప్పుడు సైకాలజీకి ఇది కూడా పోద్ది ఇంకా ఇది కూడా ఆత్మయ్యేందుకు అవకాశం లేదు అందువల్ల మైండ్ ఈజ్ మ్యాన్ సైకాలజీలో ఏంటి మైండ్ ఈస్ మ్యాన్ మైండ్ ఈస్ మ్యాడ్ మ్యాన్ మైండ్ ఈ అదే అందువల్ల వచ్చింది అది కోజిటో ఎర్గోసం వదితది కోజిటో ఎర్గోసం నువ్వు ఆలోచిస్తున్నావు గనక నువ్వు ఉన్నావు చూసాడు తమాషా బికాస్ దెర్ ఇస్ మైండ్ దెర్ ఇస్ మ్యాన్ అదే కోజిటో ఎర్గోసం నానా మనిషి ఉన్నాడు గనక ఆలోచిస్తున్నాడు సార్ ఆలోచిస్తుండడం వల్ల మనిషి ఉన్నాడు కాదు మనిషి ఉన్నాడు గనక ఆలోచిస్తున్నాడు ఎందుకని ఆలోచించలేని మనుషులు చాలా మంది ఉండారు వాళ్లతోనే నిండిపోయింది దేశం అర్థమవుతుందే అది ఇవన్నీ బండిని తీసుకెళ్లి గుర్రం ముందు పెట్టాడు బండి ముందు గుర్రం ఉండాలి కాని గుర్రం ముందు బండి ఉంటే నెట్టుకుని పోదు గుర్రం గుర్రం లవ్వుతుంది ఎప్పుడు కాబట్టి ఏది ఎట్లా అనేటువంటిది ఇది మైండ్ ఈస్ బ్యాన్ ఇప్పుడు అర్థమవుతా ఉండదు మనోమయ ఆత్మా నువ్వేది మనోమయాత్మ మనోమయ ఆత్మా ఇందువల్ల తర్వాత అన్యంతరాత్మ మళ్ళీ విజ్ఞానమయ అడిబోసందువల్ల మనోమయ ఆత్మా ఎందుకనండి వికారిత్ దేహాదివత్ కారణం అన్నమయో ఆత్మ చేసన్ అన్నమయ కోశ ఆత్మా జాత్ బోలో కార్యాదివత్ ప్రాణమయకోశ ఆత్మా జివత్ మనోమయ కోశ ఆత్మా నవతి ఆ వికారిత్ దేహాదివత్ దేహం ఎట్లాగైతే మార్పు చెందుతోందో మనసు కూడా మార్పు చెందుతోంది చూడి వస్తు వికల్ప హేతు అన్నాం కదా కదా అంటే ఇది నాది అని చెప్తా ఉంది మళ్లీ దాంట్లో వికారం వచ్చి కూర్చుంటది ఇది నాది కాదు ఏమండి మీ అబ్బాయి ఎట్లా మా అబ్బాయా ఎవరు నాకు అబ్బాయి లేరే ఏంట నువ్వే కదా చెప్పింది ఆవిడ నాకెక్కడున్నారా అబ్బాయా నేను మా అంతే నువ్వే చెప్పావు కదా ఇదిగో ఇక మాట్లాడద్దు కారణం ఏంటంటే ఏదో ఉంటద వాడు పైసా కూడా ఇంకొకటి అమెరికా ఉంటాడు అది వాడికి నాకు సంబంధం లేదు వాడి ముఖం నేను చూడను నా ముఖం వాడు చూడకూడదు కాబట్టి వాడి వీపు నేను చూడవచ్చు నా వీపు వాడు చూడదు ఈ తాగ్యాలు నాకు సంబంధం లేదండి నా ముఖం చూడలేదు చచ్చిందండి మరి నీకు సంబంధం లేనప్పుడు సస్ వాడు ఎందుకు వస్తాడు ఇన్ఫూరెన్స్ సమస్యతో దాంట్లో ఇంప్లికేషన్ వాడిని ఎందుకు రావద్దంటాడో మేము అనడం లేదు మేము నీకు సంబంధించిన ఉన్నావు చెప్పవారికి సంబంధం లేదు రాకూడదు అందరూ చెప్పట్లా ఎప్పుడైతే వాడి నువ్వు ప్రత్యేకించి వాడిని వాడే ఇట్లా అతుక్కుపోయేది సరేనా అదే విషయం కాబట్టి వికాలతో అత చూడండి ఇంతకుముందు నా భావం మారిపోయింది ఇప్పుడు అర్థం బాగా అర్థమైంది అనుకోండి స్వామిది ఏం బాధ్య అర్థం కాదు ఏదో చెప్తా ఉంటాడో మనకేం అర్థం కాదు ఆయన అనుకో నిన్ననే కదా బాగా చెప్పాడన్న అప్పుడు బానే చెప్పాడు ఏంటి ఇప్పుడు ఏమైంది సార్ ఇప్పుడు మారింది ఏది మారింది ఆయన కాదు ఏనా ఈయన మారడం ఏంటి ఈయన మనసు ఈయన మనసు మారడం ఏంటి దేహం ఎట్లా మారుతూ ఉందో మనసు కూడా ఎట్లా ఒకప్పుడు ఉన్నట్టుగా ఒకప్పుడు దేహం ఉండదు సార్ ఒకప్పుడు ఉన్నట్టు ఒకప్పుడు ఆరోగ్యం ఉండదు ఒకరోజు కూడాను ఈ రోజు దేహం ఒకే విధంగా ఉంది అను అనుకోవచ్చు ఉదయం ఉన్నట్టుగా మధ్యాహ్నం ఉండదు ఎందుకని ఉదయం బల యాక్టివ్ ఉంటాడు ధ్యానం జ్ఞానం చేసుకున్నాను మధ్యాహ్నం మూడు గారెలు గ్రాస్లో పాయసం బిస్బిల్లా ఓలా పిజ్జాకిజ్జాన్ని లాగేసాడు అనుకోండి సాయంకాలానికి బాగుండేది